అదే మీకు బొందరూ రేకాల సమయం అందులో ఇక్కడ చిన్న మండలం కొనుకున్న నేను మీకు మొదటి పెడుతున్నాను నేర్చుకున్నా ప్రతి ప్రాజెక్టు సమాధానం దయచేయండి రాని బిడ్డలతో మీరు మాట్లాడండి వాళ్ళు ఏ సమస్య మీకు తెలిసి తెచ్చుకురా ప్రతి సమస్య మీరు విడుదల దయచేయండి మరీ ముఖ్యంగా చేసుకురా గాని చంద్రశేఖర్ ప్రదర్ గానీ చుట్టిస్తున్నవా మా ఫ్రెండ్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి ఖర్చు లేకుండా మీరు మళ్ళీ రవి బెడగల ప్రయాణం ఉండండి ఇలాంటి ఎలాంటి శోధన మార్గంలో పడపోకుండా మీరు తోడు ఉండండి అభివృద్ధి మీరు తోడే ఉండండి ఇలాంటి ఈ వాతావరణాన్ని మీరు అదుపులో పెట్టుకొని మరి ముఖ్యంగా ఇక్కడ పాఠం ద్వారా మైంపు ఉందండి వాక్యం ద్వారా మైంపు ఉందండి మన సమస్యల విషయాన్ని మేము మొదల పెడుతున్నా వాటికి మీరు సమాధానం దయచేసి మీ గొప్ప కార్యం మీద జరిగించి మీరు ఆకలికి మిమ్మల్ని సిద్ధపరచుకోవాలని తెచ్చుకుందా మేము ఇక్కడ వెలుగుని ఇతరులో చూపించుకుంటూ మీరు తలగా జీవించి గొప్ప మనసు మాకు దయచే మేసు మహిమాడు కృతి మహిమా ఎలా పడు ఏద హలియ ఎలా పిసు రీతి ఎలా పిచ్చా అధిపతి ఆయన ఆయన స్థా అమల అధిపతి ఆయన ఆయన స్థా అము గా వస్తమా సౌల గా చి వన్స్తి జ Hallelujah nene sutimaima na padu esunichedanam hallelujah nene sutimaima na padu esunichedanam A-Kaush Yamanan-Dee-Mananopamppi-na-ay-se-listhukeshe-ramo A-Kaush Yamanan-Dee-Mananopamppi-na-y-se-listhukeshe-ramo Valu-nuna-Dee-Manaanopampi-na-ay-se-listhukeshe-ramo अनुनु निनु गोया जनमनो का दीन आए सुमितते जमो हालेलुया निनु निनु पितिनु मा लाप रेसुना केचे जमन अनिन एलीया पितिनु मा लाप रेसुना केचे जमन आ अनिनुया अनिनुया अनिनुया हलेलिया हलेलिया हलेलिया कृती महिमा लापडले इसम चीरम वर यया हलेलिया कृती महिमा लापडले इसम चीरम आकांक्षा मनी अग्नि पांतीना एक निमित्त तुझेम आकांक्षा मनी अग्नि पांतीना ituni kute jadama seva kuna na matme adishe yinjina a yesuni pute jadama seva kune na matme adishe yinjina a yesuni pute jadama hallelujah amen ya amen ya ketu mahima la tur he sun ke chedam amen ya amen ya ketu mahima la tur he sun ke chedam haallelujah amen ya haallelujah amen ya amen ya ketu mahima చెప్తున్నాను నేను హలో రవి దాదా చదు ఏవో వాక్కు అమిత్ పై కుమారుడైనా ఏవో వాకు ప్రత్యక్షన్ని ఇలాగో చెందికిచ్చింది అదే యుయా ఇక్కడ వాక్యం చుట్టూ చిన్న ప్రార్థం చేస్తున్నాను అదే లూయాన్ని సుగ్రహాన్ని ఇక్కడ వాక్యం గానిస్తున్నా సొంత తోడంతో తీసి కేవలం మీ తలంతా మాకు దయచేసి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బాధపడండి మీకు విశ్వాసం జీవించాలా అలాంటి గుప్పకరం మీరు బాగా జరిగించింది క్రీస్తు క్రిస్తున్న పాలు ఇస్తున్నాం మీకు సందేహం ఇక్కడ వాక్యం ఏమి అంటే యోన మొదటి వాక్కు అమితాయ్ కుమారుడైన యోనకు ప్రత్యక్షమై మీలాగో చెందించాను అమితాయ్ కుమారుడు యోన అనంట అన్ని ప్రవక్తలో చిన్న ప్రవక్త యోన అని చెప్తున్నా అయితే నిలువే పట్టణ నిలివే పట్టణ నిలివే పట్టస్తులు నా దృష్టికి ఘోరమయ్యేను కనుక నేను మహా పట్టణాలకు దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యుహోవా తల్లిది తల్లిదిలో నుండి దర్శించుకు పట్టణములకు పారిపోవని యోన ఎప్పకుపోయి దర్శించుచి ప్రయాణముకు ఇచ్చాను అనులియా ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడి యొక్క భక్తుడు ప్రభక్త అయిన యువనకి తన దృష్టికి నిలిమి పఠనము మహా పాపముతోని మహా గౌరవముతోని ఉన్నది కావున ఒకరికెళ్ళి ఆ నినిమే దేశస్తు నా గురించి శువార్త చెప్పుమని యోనకు చెప్పే యోన కలిశిష్టి పట్టణం నిలివే పట్టణం పోకుండా కలిశిష్టి వెళ్ళడం జరుగుతుంది అనమాట అక్కడ ఏమవుతుందంటే మనకి అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి కుట్టింపగా సముద్రం గుాను వేగి ఓడ భద్ర అయిపోతాయి వచ్చాము అయితే దేవుని దృష్టికి ఈయన ఎక్కడికే దేవుని చెప్పిన పనికి వెళ్తలేడో అక్కడ దానివల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఊడలో సముద్రంలో తుఫాను సాయంకాలంలో వచ్చి ఆ ఊడ ఎనుక ముందు ఎనుక ముందు తినడం వల్ల ఆ ఊరలో ఉన్న ప్రత్యేక ఊడ నాయకులు నేను కాబట్టి నాయకులు భయపడి ప్రతి వాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చిలకన చెవిటకు అందులోని సరుకులను సముద్రంలో పారివేసి అని లూయ అయితే ఓడలో బాగా లోనడం వల్ల వాళ్ళే ఈ లోడు వల్ల ఈ తుఫాన్ వల్ల మా ఊడ ముంగిపోతుందనేసి దాంట్లో వస్తువులన్నీ తీసి పడడం జరుగుతుంది అంటే ఇక్కడ గమనించే విషయం ఏంటంటే దానిని అమ్ముకున్న బుడ్డలను దేవుని వాక్యం ప్రకారం ప్రార్థన ప్రకారం జీవించినప్పుడు దేవుడు మనకు కొన్ని విషయాలు భయపరుస్తాడు ఎప్పుడైతే దేవుడు మనకి విషయాలు భయపరుస్తామో మనం దాని ప్రకారమే జీవించాలి మన సొంత తలంపులో మనం వెళ్తే మనం ఏ సొంత తలంపులో ఆ మార్గంలో దేవుడు మనకు రావాల్సిన శోధనలు అప్పుడు మనం తెలుసుకోవాలా మన జీవితంలో ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి నేను దేవుడిని సరిగా లేనా నేను దేవుడి మాట లేదా అని ఈ వాక్యం దీనికి గుర్తిస్తుంది అన్నమాట అయితే తాడు వేసేది అప్పటికీ యోన ఓడ దిగువ బాగా మన పోయి పండుకొని గాడను ఎగిరే అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదురుకు వచ్చి పోయి నిద్రబోట నీకేమీ వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించను అదే చూడండి అప్పుడప్పుడు మనం అంటున్నాం ఒక వ్యక్తి మనం తిట్టాల్సిన ఒక వ్యక్తి మనం తిట్టిన మన తల వెంట వాలిన అది దేవుడి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఉంటేనే మనం పెడతాడు దేవుడు ఆజ్ఞ ఉంటేనే మనం కొడతాడు దేవుని ఆజ్ఞేయం వెంటనే మనం నాకు శోధనలు వస్తాయి అయితే ఇక్కడ ఇక్కడ దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి ఆ ఊడ నాయకుడు ఓ నిద్ర ఒక ప్రవక్తను పట్టుకొని ఒక ఊడనాయకుడు నిద్ర బోట అంటుందంటే ఈ మాట ఈ తిప్పు అంటుందంటే అది దేవుని నుండి వచ్చిందనే మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే నేను ఈ ఆత్మీయంగా ఆల్చే ఈ ఓ నిద్ర బోట వచ్చి లేచి మీ దేవుని ప్రార్థించమని సాధించమని చావకుండా ఆ దేవుడు మనం ఎందుకు కనికరించమని అని అంతలో ఓడవారు ఎవని బట్టి ఇంత చీని మనకు సంభవించిందని ఏమిటైతే మనము చీట్లు వేద్దాం అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు ఏం జరుగుతుంది మనకనేసి ఆ ఓడలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చిట్లు వేయడం ఆ చిట్లు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకరు చెప్పిన చిట్లు వేయగా చీటి ఏడానికి కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ చూడు మాకు సంభవించిన ఆ వ్యాపారం ఏమిటనే నీ వెక్కడి నుండి వచ్చి తీవని నీ దేశం మీద మీ ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమని అతడు వారితో ఇట్లా నేను హిద్రుడిని హనీయ ఇక్కడ ఏమంటున్నాంటే తొమ్మిదో వచ్చినందు అతడు వారితో ఇట్లా నేను హృద్రుడిని సముద్రాలకు భూమికి సృష్టిపడితే అయిన దేవుడై ఉన్న వ్యూహందు నేను బలభక్తి గలవాడై ఉన్నాను హదలీయ వాళ్ళకి ఏం చెప్తుంది సముద్రమునకు భూమికి ఆకాశమునకు ఈ సృష్టి యావత్తుకును నేను భయభక్తుడు కలిగేవారైనా ఉన్నాను తాను ఎహోవా సమిద్రం నుండి పారిపోయినట్లు అతడు మనుష్యులకు తెలియజేసి ఉండని సంగతి తెలుసుకొని మరింత భయపడి నేను చేసిన పని ఏమని అతని అడిగిరి అప్పుడు వారు సముద్రం పొంగచున్నదని అప్పుడు యోనా వాళ్ళకు అందరూ చెప్తూ నా దేవుడు నా భూమికి ఆకాశాన్ని ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు నా దేవుడు నా గొప్ప దేవుడు నాకు దేవుడు నినివేపట్నం వెళ్ళమంటుంది అక్కడ దుర్గతి పట్టింది దాన్ని నాశనం చేస్తా అంటాను వాళ్ళు నా మినివే తిల్లకుండా ఈ యువడ ఎక్కి నేను పరిశీలికి వెళ్తున్నా అందు నుంచి నా వల్ల ఈ చీడు జరిగింది అని అప్పుడు ఇక్కడ ఈ పన్నెండవ ఏమంటుందంటే నేను మీ చేయదని అతని అడగగా ఏ నా నన్ను బట్టియో ఈ గుప్పతో పాను మీ ఇదికి వచ్చాను నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పాడువేయుడి అప్పుడు సముద్రము మీ రాకుండా విన్నలించునని అతని వారితో చెప్పాను వారు ఓడను దారిచి తెచ్చుటకు పెళ్ళను బహుగా బలముగా వేసి గానీ గాలి తమకు వలన వారి ప్రయత్నము వారి ప్రయత్నం వ్యర్థమైన అంటే తగదండి ఈ ఓడ ఈ ప్రాబ్లం నా వల్ని వచ్చింది కాబట్టి నా దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు మీరు నన్ను తీసి సముద్రం అడిగేనండి అప్పుడు మీ ఓడ వాగేటట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మీయంగా విషయం ఏంటంటే దేవుడు పెట్టిన ముందు ఏదైతే ఉంటుందో అది ఎవరి వల్ల కాదదు నువ్వు మీరేమంటారు కాదు కాదు నేను మా ఊరని చెక్ చేస్తామనేసి ఎంతగానో ఎంతగానో ప్రాబ్లం ఫేస్ చేస్తుండే ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే దేవుడు పెట్టిన ముందు ఈ మనుషుని బట్టి నమ్మను లయము చేసుకుంటూ గాక నిర్దోషం చంపితే నేను మా మీద మోపకూడదు లేక అని విహోవా మనవి చేసుకొని ఏమైనా ఎత్తి సముద్రంలో పాడి వేసింది ఇప్పుడు ఇదండి గమనించాల్సిన వాక్యం ఏంటంటే యోన విలువేపట్నం పోకుండా వేద మార్గం పోవడం వల్ల ఆ ఓడలో ఎంత బిజినెస్ మ్యాన్ ఎంత వ్యాపారస్తులు ఆ ఊరలో పనిచేసే వారు అందరూ విజయమైన దేవుడు తెలుసుకున్నారు అక్కడ కూడా కార్యం జరిపించండి నేను అతను అనుకుంటున్నా అనమాట ఎందుకంటే ఒకవేళ యోన దేవుడు చెప్పినట్టు నిలివేపట్టణం పోతే ఈ ఓడలో ఉన్న వాళ్ళని నమ్మకపోతుంది వేణ పరిశీలిపోతుంది కాబట్టి ఆ ఓడలు ఓవరయకులు బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేవుడి గురించి చెప్పడం వాళ్ళ ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ చెప్తుందో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ అట్లా చెప్పడం వల్ల వాళ్ళు నమ్మిపోయింది ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే వాళ్ళ విశ్వాసం యోనం మాట్లాడితే వాళ్ళు నమ్మేసారు అరే ఇంత గొప్ప దేవుడు అనేసి యోనలు ఎప్పుడైతే మింగళ అప్పుడు మీ నింగిని నిత్యం అంటే ఎక్కడికక్కడ ఆగిపోయిందంట అప్పుడు వాళ్ళు గ్రహించారు అరే ఈశ్వరుడు ఇంత గొప్ప దేవుడ మెండు రోజులు పెద్ద పెద్ద వాటికి ముఖ్యమో కానీ ఇదేనా నిజమైన దేవుడు బదులు అర్పించి దేవుని సిటీవించడం వల్ల బాగా నిజమైన దేవుని తెలుస్తున్నారు అది తదిన లక్షణం ఏముందంటే యోనాను ఎట్టి సముద్రంలో పాడు చేసింది పాడు సముద్రం పొంగకుండా ఆగింది ఇది చూడగా ఆ మనుషులు యువ వాకు నిధులు బయపడి ఆయనకు బదులు అర్పించేవి బదులు అర్పించి నొక్కి బంధు చేసేవి గొప్ప మహాస్యం ఒకటి యోనాన యోగా ఏమించి ఉండగా ఈవన మూడు దినములు ఆ మహర్షము యొక్క కడుపులో ఉండిను అదిలా అప్పుడు పెద్ద త్రిమిగలను వచ్చేసి ఏనా కానీ ఆ రోజులో వీన ఎక్కువలో దేవుని తప్ప ఎవ్వరికీ తెలియదు కానీ ఈ రోజు ఆ విషయాన్ని దేవుడు చెప్తున్నాడు ఈయన ఎక్కువ అంటే ఉన్నది ఏమో చాపగర్భంలో ఉన్న పడు ఏమాప గర్భంలో సంగతి ఈ రోజు మనకి ఆ దేవుడికి ఈనకు మాత్రమే తెలుసు ఈ విషయం ఈ సీక్రెడ్ అంటే దేవుడు ఈ విషయం గురించి మనం చెప్పాలి దేవుడు భయపరచిన అనమాట అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ అసలు విచిత్రం ఆయన ఒక చేప ఆయన మాట వింటుంది ఒక కాకి ఆయన మాట వింటుంది ఒక గాడి ఆయన మాట వింటుంది అంటే ప్రతి జంతువు ఆయన ఆయన మాటకు లేబడుతున్నాం కాని అసలు విషయం అంటే మనుషులు లేబడలేకపోతుంది మన మనుషులను లేబడలేకపోతున్నాం కాకి మనకి మాటలు ముక్కలు దీవడము రొక్కలు దూవడము నీళ్లు తీవడము మళ్ళా గాడితో మాట్లాడము ఇవన్నీ మనం చూస్తున్నాం గానీ ఈ రోజు మనుషులను మనం నమ్మలేకపోతాము నా మాటికి అది మళ్ళీ ఏమిటిందంటే ఆ మాంసం కడుపులో యువన యుహోగాకు ఎలాగో ప్రార్థించను నేను ఉపద్రవంలో నుండి యుహోగాకు మనీ చేయగా ఆయన నాకు కప్పించాను పాతళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నేను నా ప్రార్థన నంగీకరించి నీవు నన్ను అగాధ నేను సముద్ర గర్భంలో పనివేసి ఉన్నాము ప్రవాహం నన్ను చుట్టుకొని ఉన్నది మీ తరంగంలో మీ త్వరలో నన్ను కప్పి ఉన్నది అంటే ఏమవుతుందంటే ఇంత భయంకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నారు అసలు ఎవరు ఊహించలేరు సముద్రం లోతులో మనిషి ఉండడము అది కూడా తాము అంటే అది ఎంత శ్రమ అంటే దీన్ని చూడండి ఎప్పుడైతే మనం నమ్మిన దేవుని మనం మాట వినమో మనం ఆ శ్రమలో ఉంటాం అనమాట కానీ అక్కడ ఆ ఉండడం వల్ల ఏదైనా మొత్తం జీవితాంతం అందులో అందులో ఉండిపోతే ఆ శ్రమలో ఉండి భయపడకుండా ప్రార్థన చేసి విశ్వాసంతో ఆ చేపెక్కడ తినేస్తుందో నేను ఎక్కడ ఉంటానో నా బాడీ ఇక్కడే ఉంటున్నామో అని ఆలోచించకుండా దేవునికి ప్రార్థన చేసింది అంటే నేను ఆత్మీయ ఆలోచించిన ఏంటంటే అంత భయంకరమైన శ్రమ అయితే దేవుడు మనకి ఇప్పుడైతే అందులో అలాంటి కొద్ది శ్రమ జీవితానికి వస్తే మనం పడిపోవద్దు అనమాట అయ్యో నేను చేపగరడం ఉన్నా అనేసి ఏమైనా కత్తి తీసి దాన్ని పొడిచి బయట ప్రయత్నం చేయలేరు తను ఏం చేసేందు అదే చేపగరడంలో ఉండి దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తాను నన్ను క్షమించేసేనా పాటలో ఉన్నా నేను పైకి వచ్చినాక నీకు బం నేర్పిస్తాను అంటే దాన్ని బట్టి చూస్తే నా దేవుడు దీంట్కే నన్ను తీస్తాడు అని ఒక విశ్వాసంతో ఒక హక్కుతో ఆయన ప్రార్థన చేసినట అంటే ఆత్మీయ నలెడ్జ్ అంటే నువ్వు కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అది దేవుడు దాని ప్రార్థనలు వినిపించాడు ఆ ప్రాబ్లం తెచ్చింది కూడా దేవుడు ఆ యోనా చేప గర్భం పోవాలంటే దేవుడు చిత్తంటనే జరిగింది నేను ఒక గ్రవం పాతాల గర్భంలో నుండి నేను కేకుని వేయగా నేను అపార్థము అంగీకరించి ఉన్నాము నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పాల్వేసి ప్రవాహము నన్ను చుట్టుకుని ఉన్నవి మీ తరంలోనూ నా కరగలుగా కప్పి ఉన్నది మీ తనులో నుండి నేను వెలుగు ఉన్నాను మీ పరిశుద్ధ మీ పరిశుద్ధాల ఏమో మరలా చూసేదానుకుంటుంది అంటే నేను మళ్ళా మీ ఆలయం చూస్తాను అనుకుంటా ఉంటుంది అది ఆరోపణ ఏమంటుందండి నేను మరెన్నో ఇదిని ఎక్కి రాకుండా భూమి దరియలో వేయబడి ఉన్నావు పర్వతముని పునాదులకి నేను దిగి ఉన్నాము దేవా యూహోవా నువ్వు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో ముంచుల్లగా నేను యుహోవా వ్యాపకము చేసుకుంటుని మీ పరిశుద్ధాలయంలోనికి మీ ఇద్దకు నా మనవి వచ్చాను అంటే సీక్రెట్ ఏడా ఉండదన్నమాట యోన ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ఏ విధంగా మొదపెట్ తన మనుషులకేంచి తన ఆత్మ నుండి ఏంటి ప్రార్థన చేస్తుంది నోటి నుండి ప్రార్థన చేస్తున్నాడు మనసు నుండి ప్రార్థన చేస్తాను అంతలో యోహోవా మాస్యమకు ఆజ్ఞయ్యేదా అదో వచ్చినందు అంతలో యోహోవా మాస్యమ్మకు ఆజ్ఞ అయ్యేదా అది యోనాను నీల నీల కక్కివేయను అంతటా యహోవా మాకు రెండవ ప్రత్యక్షమై పిలవించినది ఏమనగా నేను లేచి మినివే మహాపురం పోయి నేను మీకు తెలియదే సమాచారం దానికి ప్రకటన చెయ్యను అంటే ఇప్పుడు దేవుడు అంత పెద్ద చాప గరదమ దేవుడు అసలు ఇంపాసిబుల్ ఒక చాప తినకుండా ఈ మ ఒక మనిషిని పొట్టలో అంటే చాలా క్రేట్ అది అది దేవుడి అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించడం విషయం ఏంటంటే నీ ఎంత పెద్ద శ్రమ వచ్చినా మీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అదని తెచ్చి అసాధ్యం తన దృష్టికి అది అసాధ్యము సమస్తమైన సాధ్యము ఒక చేత మూడు రోజులు తినకుండా ఎక్కడ దేవుని మాట విని మూడు తినకుండా యోన ఎక్కడ చూసిపోతుంది అని తినకుండా ఉండదంటే అది అసాధ్యం కదా అంటే దానికన్నా పెద్ద సమస్య ఏది ఉండదు జీవితంలో ఈ లోకంలో అది ఒక సమస్య చూసినప్పుడు ఏ సమస్య ప్రార్థించదు బ్రదర్ నా సమస్య చాలా పెద్దది బ్రదర్ అదే ఇంత ఇక్కడ ఈ యోన జీవితంలో చూసుకుంటే ఒక చేత దేవుని మాట విని తినకుండా ఉండదంటే అది ఏంటది ఇంపాసిబుల్ కదా అంటే ఆత్మీయంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నీకు ఎంత పెద్ద సమస్యలు వచ్చినా నువ్వు దేవుడి దగ్గర మోకాలుండి ప్రార్థించి ముఖ్యంగా నీ పాప జీవితాన్ని ఒప్పుకొని నువ్వు చేసిన తప్పును ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీ సమస్య కనిపిస్తాడు నువ్వు అజీవితంగా కాల్పెడతావు అనమాట అప్పుడు ఏమవుతుంది జీవనం దేవుడు ప్రార్థనది ఆయన పాపగర్భము తీసేసి అనమాట అంటే ఇప్పుడు నా నా నా ఆలోచన ప్రకారం ఈ ప్రపంచం అంతా ఈ దేశం అంతా నిలివే పటనంలాగా మారిపోయింది ఈ రోగంతో శాపంతో నిలివే పటనలాగా మారిపోయింది కానీ ఈ రోజు దేవుడు ఎక్కడ యోనం పంపడు ఏ యోన రాదు ఎందుకంటే మనమే యోన మనమే మనమే దేవుని దృష్టికి మనమే ఈ ప్రపంచంలో ఎంతమైతే బాధపడతలు యోనలా మనం వెళ్ళి దేవుడి సుదారుతుంది మనం ప్రకటించాలా ఈ తెలుగు నుండి గలం కాపాడాలా అదే మన ప్రయాసము ఇక్కడ ఈ వాక్యం ఆత్మీయులు ఆలోచించాలంటే యోన లాంటి జీవితం ముందు తీసుకోవాలి ఈ రోజు ఇదంతా నిన్నవే పట్టణంలాగా మారిపోయింది అంత శాపంతో మారిపోయింది కానీ మనం ఏం చేయాలి భారంగా ప్రయాసంగా ప్రార్థన చేస్తూ ఉండాల దేవ ఈ దేశం ఈ దేశంలో తెగి ఉండి ప్రతి బిడ్డని ఒక మోకాలు వంగారా ఇస్తుందా గొప్ప కాయ విరిగించు ప్రార్థన చేస్తున్న యోన ఎంత భయపడదు ప్రార్థించింది కాబట్టి యోన లేచి యోగా పిల్లలు చెప్పిన ఆజ్ఞాప్రాకారం నిన్నవే పట్టణం నాకు పోయిన నిలవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదోయి మూడు దినముల ప్రయాణమంత తల్లిదండ్రము పట్టణము యువన ఆ పట్టణంలో ఒక దినము ప్రయాణరించు ఇక నలభై దినములు వినివే పట్టణము నాశనము ప్రకటన చేయగా వినివే పట్టణము దీవుని ఎందుకు విశ్వాసం నుంచి చాటించి గనులేని అల్పులేని అందరం గోనే పట్ట ఆ సంగతి వినివే రాజు కింద పడి అతడు అతడు తను సింహాసనం నుండి దిగితను రాజభాసును తీసివేసి గోనపట్ట కట్టుకుని కూర్చుండెను మంత్రి ఆ దేవుడు మనస్సు తిప్పుకొని పక్షపాత కోని చల్లార్చుకుని గనుక మనుష్యులు ఏది పుచ్చుకొని కూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని నీట వేయకూడదు నీళ్లు తాగకూడదు మనుష్యులందరూ తన దుర్మార్గం విడిచి విడిచి తాము చెయ్యి బలత్కరము మానువేయాలని మనుషులేని పశువులేని సమస్త గుణపట్ట కట్టుకున్నాను జనులు మన పూర్వకముగా దీవుని ఊరుకోవాలని అని బూటతో మీరు చాటించి ప్రకటన చేసింది ఆ తమ చెడు నడతను మానుకొనగా వారు చేయు చిన్న క్రియలను దీవుడు చూసి వారికి చేయడు మాట ఇచ్చి చీలు చేయను చూడండి రాజులు గాని మనుషులు గాని జంతువులు గాని గుణంటే తగ్గించుకోవడం బుద్ధి రాసుకొని తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ జీవితంలో దేవుడు వంద సంవత్సరాలు ఆయుష్యం ఇచ్చిందంట ఈరోజు కూడా మనము తగ్గించుకొని దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు మనకి తెలుగుని తీర్చిస్తాడు అంటే మనం ఎవరి ప్రార్థన చేస్తామో ఆ తేదీలు రాకుండా దేవుడు రక్షిస్తాడు మనం ఎవరి గురించి మన కుటుంబం గురించి కానీ బయట గురించి కానీ మనం ఎంత ప్రార్థన చేస్తామో దేవుడు వాళ్ళకి తెలుగు రాకుండా సమస్యల నుండి నుండి కాపాడుతుంది మన జీవితంలో సమస్య శోధన వచ్చిందంటే దానికి అర్థము దేవుడు మనం ఎంత దేవుడు మనం వందలున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాను మనం ఇది తప్పు చేస్తున్నాం కాబట్టి ఆయన తక్కువ మీరు పోకుండా అని శోభలను నడిపిస్తుంది ఎందుకు శుభ నడిపిస్తుంది అంటే ఆ ఆత్మ నశించేద్దాం ఆయనకి ఇష్టం లేదు ఒక ఆత్మ నశించడం చాలా బాధపడతాం అనమాట అందులోంచి ఒక పాట పాడుతుంది తొంభై తొమ్మిది ఒక గొర్రె తక్కిపోతే ఆ తొంభై తొమ్మిది గొర్రెని దేవుడు ఒక గుర్రెడ్ వెతికిందంటే అలాంటి ప్రేమ ఈ రోజు ఎవరికి లేదు అదే ప్రతిదీ అని ఒక స్వార్థం లాంటి ప్రేమది ప్రతి జీవితంలో స్వార్థం నిలిచిపోయింది నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి సేవ చెయ్యి ఎవరికైతే దేవుని గురించి చెయ్యడో వాళ్ళే మనం సేవ చేయాలి ఎవరైతే వాక్యం ధ్యానిస్తే అర్థం అయిపోలేదో మనం వాక్యాన్ని చేస్తాం మన ఒక ప్రార్థన మన మనం వ్యర్థం చేసుకోవద్దు ప్రతి రోజు దేవుని సనిగలైనా మొద పెడుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుండీ ఇతరుల చెప్తున్నాను చాలా మంది నుంచి నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థం చేస్తున్నా దేవుని దేవుడు మాట్లాడాలంటే వాక్యంతోనే మాట్లాడతాం మనం ఎప్పుడైతే ప్రాగడం వాక్యంతోనే వాక్యం చదువుతాము దేవుడు వాక్యంతోనే మాట్లాడతాం మనం దేవుడిని కనిపెట్టాలంటే వాక్యంతోనే కనిపెట్టాలా సంవత్సరం అంతా ఈ బైబల్నే ఉంది మనం ఎలా జీవించాలా ఈ భూమి మనం ఎలా జీవించాలా ఎలా బతకాలా అన్నది వాక్యంలో ఉంది తలలోకంలో ఎలా జీవించాలా తరలోకంలో ఎలా పోవాలన్న వాక్యం లేదు అంటే దేవుడు మనకి భూమి మీద ఎందుకు మంచిగా ఎదుడు తల్లలోకంలో మంచిగా ఉన్నాడు దాని యొక్క మనిషికి ఎంత గొప్పదో అంటే అంత గొప్పది ఈ వాక్యాన్ని ఒక్కసారి చూసుకున్న తర్వాత మళ్ళా ఈ వాక్యాన్ని మనం పక్కన పెట్టదు దీని ప్రకారం జీవించాలి ఎప్పటికైనా దీని ప్రకారం జీవించకుండా నీ సొంత తలంపుతో జీవిస్తావాస్తాది అప్పుడు వేల లాంటి వచ్చినప్పుడు ఏమవుతుంది టైం వేస్ట్ అయిపోతుంది డబ్బులు వేస్ట్ అయిపోతుంది ఏమి ఉండదు ప్రార్థనలో ఉండిపోతుంది అందులోంచి ఈ శ్రమ పడకుండా మనల్ని ముందుగానే దేవుణ్ణి సిద్ధిస్తూ నీ తెలుగుల గురించి మనం ప్రార్థన చేద్దాం ఈ చిన్న వాక్యం దేవుడు దేవించింది పరిశుద్ధుడ మహోన్నుడ సర్వ సర్వీ సర్వ కృపేదేవీ వందనాలు జీవం గల తండ్రి గొప్పదేవ ఈ ఉదయకాల సమయంలో మా జీవితం వందనాలు కు ఇంత ముందు ఈ దినమును చూడలేకపోతున్నారు మాకు ఈ దినము మీకు మరి గడుపుటకు మీ చిత్తమును జరిగించుటకు మిమ్మల్ని సంతోషపరిచి వారంగా ఉండటకు సాయం చేయండి ఎడుగా నీడిగా ఉండండి బలపరచండి రవ్వా అయినా ఎక్కడ నేనామ నా ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య ఉంటాను థ్యాంక్ యూగా నైనా మా మురల్ నైనా మీరు వింటున్నందుకు వంద నెల నైనా ఇష్టపడిన వాక్యం తండ్రి ఆ మరుమ బయలుపరిచినందుకు వంద నెల ప్రభావం అదే విధంగా తండ్రి కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం వారిని జ్ఞాపకం చేసుకుంది ఎంతోమంది నిశ్వసపరిచినారు కొద్ది మంది మరణించింది ఆ కుటుంబాలకు ఊదర్పు దాయిచ్చి రక్షణ దాయిచ్చు ఎవరైతే డెత్ బెడ్ మీద ఉన్నారో వారికి రక్షణ దాచు ఇమ్యూనిటీ దాయిచ్చండి స్టామినా దాయిచ్చింది వంద నాలుగు స్తోత్రాలు బాబా ఆయన వలస కూలీలను జ్ఞాపకం చేసుకుంది వరద బాధితులను జ్ఞాపకం చేసుకుంది సహాయం చేయండి తోడుగా నీడగా ఉండండి ర్సిక్యూషన్ చైనాలో అధికంగా జరుగుతుండగా అక్కడున్న మా సహోదరులకు రక్షణ దేవుడు ప్రభు అదే విధంగా రువాండాలో కూడా జరుగుతున్న పర్సిక్యూషన్ మీకు అందడానికి ప్రభు అక్కడ ప్రజల్ని కాపాడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆ యొక్క దారుణమైన హత్యలను జ్ఞాపకం చేసుకుని ఆయన హతచాక్షులు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి మీ రాకడకు మేము సిద్ధపరచు అనేకుల్ని సిద్ధపరచాం మేము వెలుగుతూ అనేకుల్ని వెల్లిగించాం మాదిరిక రకం కోల్పోకుండా ఉండటం సాయించి రక్షణను వణుకుతో భయంతో కాపాడుకున్న సాయం తోడుగా నిడగం మీద ఉండాలి బలపరచండి కాలమంతే మా క్షేమమును స్వస్థతను అనుగ్రహించి రక్షణలకు నడిపించినందుకు వందనాలు చెల్లించం ఇక ముందు జరగవలసిన రాకడకు నైనా మేము ఏ రీతిగా ఉండాలి మర్మాల ద్వారానూ భయం ద్వారానూ మమ్మల్ని కట్టమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్ప చెప్పుకుంటున్నాం ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలన్నిటి మీకు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి జాస్వాన్ మీకు వందనాలి సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చింది రసపర్చండి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దా ఇచ్చింది ఆ యొక్క ఎమ్మెల్యే ఆంటీని గారిని బట్టి వందనాలు వారికి కూడా సహాయం చేయండి తోడుగా నేడుగా ఉండి బలపరచు మంచి ఆరోగ్యం దయచు అనారోగ్య పరిస్థితిలో ఉన్న చిన్నాని పుట్టి లేవని ఎత్తండి ప్రభు కృష్ణ బృద్దు నాయన విక్రమ్ వృద్దు జ్ఞాపకం చేసుకుండి ప్రభు సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యం దా తోడుగా నేడుగా ఉండమని పెట్టుకోవచ్చు దీంట్లో ఉన్న ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకుని ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉంటున్నా వారికి కూడా సహాయం సాయంత్రం జరగనున్న మీటింగ్ అంతటిల్లో మీరు మా రక్షణ కల్పించండి వినబోచున్న మాకు కూడా తండ్రి కను వైపును కలయోజ్ మాతో కూడా మీరు ఎల్లప్పుడు తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన ఏ సూత్ర పరిశుద్ధనామం ప్రార్థిస్తూ అది వేడుకుంటున్నాం సూత్రం గొప్పదేవ సర్వశక్తి సంస్డ మహిళ మహిమ స్వరూప తండ్రి పరిశుద్ధుడ నీకే స్థుతులు సోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరూ ప్రభావ సురక్షితంగా కాపాడైనా కృపల్ని భద్రపరుచుకుని ప్రభావ మమ్మల్ని సజీలకి నిలబెట్టుకున్నారైన తివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడైనా మీకు కృపడి కృపరిస్తూ ఇంతకాలం వరకు మీరు చేయబడుతున్నాను ప్రభావ స్థుతులు సూత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే కలుగుని కాక హలూయ ప్రభా ఇకాల సమయంలో నేను శృతించలాగిన ప్రభా వాక్యం ధ్యానించలాగిన సమయాన్ని బట్టి నీకు వన్నాను ప్రభావ నీకే స్థుతుడు స్వత్రం అయినా వాక్యం ప్రభా మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా దాన్ని బట్టి నీకు వన్నాను ప్రభా అనేకమైన సత్యాన్ని చూపించిన ప్రభా ఆయన యోనా ప్రభా తండ్రి ఓ ప్రభా ప్రవక్తలాగా మీరు ఏర్పరచుకున్నారు ఆయన తండ్రి ఎస్ ప్రభా యోన నిధిమే పట్టణం బొమ్మంటే ప్రభా ఆయన తరశిష్టికి పోయిన ప్రభావ అలా తిరిగి ప్రభా శలైన తిరిగి ప్రభావ మళ్ళీ వచ్చి మీ వార్త ప్రకటించుడు ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభా తి గొప్ప జనం వారి ఎత్తు ఆయన ఇసు ప్రాంత శ్రమలపై తిరిగి ప్రభావిస్త సన్నిధికి రావాలి మీరు సేవ చేయాలని మరోసారి మాకు హెచ్చరించినారు మీకు అందాలి ప్రభా ఆయన ఇసు ప్రభుత్వ తండ్రి ఒక యోనా వయస్సు వార్త ప్రకటిస్తే ప్రభావ దేశం అంతా ప్రభావ రక్షణ ప్రాణింది ప్రభావ కాబట్టి ఈ దేశంలో నినిమే పట్టణం లాగా తయారు పడిందని మీరు అన్నారు ప్రభా ఇంకా తయారైంది ప్రభావ ఆయన మేము కూడా ప్రభా యోనా లాగా లేచి రీతిగా ప్రభావ అనేక ప్రాంతాలు వెళ్లి ప్రభుత్వ ప్రకటించినప్పుడు ఆ దేశాలు కూడా ప్రభావ ఆ వాక్యాన్ని స్పందించి ప్రభావ వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలంటే గొప్ప సేవ మీ అందరం చేయాలని మీరు సహాయపడమని ప్రార్థిష్టం గొప్ప దేవ ఆయన ఇష్టటువంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిష్టం అంటే సేవకులు మీరు సహాయపడండి నా దేవ నా ప్రభావ నా ప్రభాన తండ్రి ఆ రీతిగా ప్రవ ఎంతో ప్రభావ వైరస్ బాధితులు ఉంటుంది ప్రభావ ప్రతి బిడని అయినా మీరు స్వస్థపరచమని ప్రార్థిష్టం అయినా మంచి ఆరోగ్యం దయచేయం ప్రభావ వైరస్ మీరు గద్దించమని ప్రార్థిష్టం ఆ కలివరిశీల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ పత్తికి బిడకు ప్రవ సంపూమైన పూర్ణ స్వస్థత దయచేమని ప్రార్థం అయినా కృప చూపించను ప్రభావ వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోలేనా ప్రభావ ఆయన మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టమైన అక్కడ డాక్టర్స్ నర్సు కూడా ప్రభలకి వార్త ప్రకటించాల ప్రభావ ఆయన వాళ్ళకి ప్రభా వాలు ప్రకటించినప్పుడు ప్రభావ చివరి తెచ్చిన ప్రభావాల జీవితాలు మీరు సమర్పించుకుని ఆయన మీకు వరకు జీవించబియాలిగా తయారు చేయని ప్రభావ నాది ఏమన్నా స్తోత్రమైన ఆర్థిక ఒక పరిస్థితిని కూడా ప్రభాంత భయంకరంగా దిగజారిపోయింది ప్రభావ ఎకనామీ అంతా పడిపోయిన ప్రభావ తిరిగి రెస్ట్ చేయమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి మంచి శాలీలు అనుగ్రహించమని ప్రాధిష్టమైన ఇంకా ఎన్ని ఉద్యోగాలు పోతాయో మాకు తెలియదు ప్రభా అయినా అయినా ఇసు ప్రభా ఉన్న ఉద్యోగం ప్రభావ కాపాడుకోవడం లాగా ప్రభా ఉండేలాగన మీరు సహాయపడమని ప్రార్థిస్తాం నాదేవ నా ప్రభాపిస్తూ ఎంతో భయంకరమైన కరువు కాలు ఉంటున్నాం శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ మీ కొరకు మేము ఏ రీతిగా జీవించాలో ప్రభావ మాకు జ్ఞానమైన గురించి నడిపించమని ప్రార్థిస్తాం అంత ఐగుప్య దేశంలో భయంకరమైన కడువు రాబోతుంటే ప్రభావ ఎట్లా నిలబడి ప్రభావ దేశాన్ని పోషించు ఆత్మీయ ప్రభావ కరువు రాబోతుంది అక్కడ కరువు స్టార్ట్ అయిపోయింది అది గ్రహించిన స్థితిలో ఉన్న ఆత్మీయమైన కరువుది మేము చూస్తున్నాం ప్రభావ నీకులు ప్రభావ జీవ వాక్యాన్ని ప్రభావి ప్రకటించారా ప్రభా జనం ఈ పనుల నుంచి ఆ పనుల వరకు తిరిగి వస్తారని వాక్యం చెప్తున్నారు కనుక ప్రభావ రక్షణ ప్రణాళికలో రావాలా అంటే గంభీరమైన సేవగా ప్రభావ గొప్ప ఉద్యమం తీసుకోవడం అంత అదిష్టమైన అపత్తుల కార్యం ప్రభావంలో ప్రభావంత గొప్పగా ఉద్యమం చేసి ప్రభావంతా ఏ ఆత్మ కాదు ఏకమూర్తిగా ఏ హృదయం కలిగే ప్రభావ ప్రార్థన చేసి ఓ ప్రభావ ప్రాంతాన్ని కంపెంపజేసి ప్రభావ అలాంటి గంభీరమైన శువార్థ ఉద్యమంతో పోయిన ఈ కాలంలో మేం చేయాల ప్రభా ప్రతి సంఘం చేయాల ప్రతి పతి సేవకులు చేయాల ప్రభా అయినా అలాంటి గొప్ప గొప్ప సేవకులను ప్రతి సంఘాల నుంచి మీరు బయట తీసుకోవడం అంటే ఆదిష్టం అయినా ప్రతి బిడ్డ మీరు అభిషేకించి మీకు గొప్ప సాహసం పెట్టుకుని అయినా ఆ రీతిగా ప్రభావం మీకు నీటి సత్యం ప్రభావం అనేకులకు బయలుపరచబడాల ప్రభా నైనా ఆచారబద్ధంగా జీవిస్తున్న జీవితం ప్రభావ నైనా కనికరించిన ప్రభావ కృపజీపించమని ప్రాధిష్టమైన ప్రత్యక్షణాన్ని మీకు సమర్పించుకొని జీవించాలా ఒక పనులకు వాసుల్లాగా మేము జీవించాలా ప్రభావ నైనా ఒక విధానాలు మాకు చూపించా మేము ఏ రీతిగా జీవించాలని నా దేవా ఇవన్నీ మేము పట్టుకొని మేము జీవించాలా ప్రభావ ఒక పనులు మీరు మాకు అప్పచెప్పి అది నెరవేర్చేలాగానే సాయపడమని ప్రాధిష్టమైన అంటే ప్రయాసంతో మేము ముందుకు పోవాలా ఏ విషయంలో మేము భయపడకుండా ప్రభావ విషయంలో కానీ చింతించుకున్న ప్రభావ ఓ దేవా ఐంగికమైన విచారాలతో మేము కొట్టుకోపోకుండా ప్రభావ మీ వాక్యం పట్ల మేము ఆసక్తి కలిగే ప్రభావాటిని దివరాతలు ధ్యానించాలా వాటి మా జీతంలో అమలు వేయించుకోవాలా అమలు పరచుకోవాలా ప్రభావ అనేకలు పట్టిని అలాంటి ఆత్మీయమైన అనుభవాలకి సంపూర్ణమైన జ్ఞానంలో నడిపించండి మీ వాక్యం నిర్వహించడం ప్రాధించాలి జ్ఞానంలోకి మేము ఎదిగి ముందుకోవాలని సహాయపడండి నా దేవ నా ప్రభా రాని త్వరగా నడిపించండి ఆయన ఎంత మంది రాలేకపోతున్న ప్రతి బిడన్ ప్రభ మీరు దీవించి ఆశ్రవించండి వాళ్ళు చూసే పని బాట్లంతా మీరు తోడుండన విజయం అనుగ్రహించండి ప్రభావం ఆయన వాళ్ళు చూసాన్ని సమర్థించి మీ కొడుకు రో సింగ్ జీవించే బిడ్డలుగా తయారు చేయండి వాకింగ్ పట్ల ఆసక్తిగా ఇచ్చింది ప్రభావ రూపాల ప్రభావ ప్రియులు ఎంత అనారోగ్యంతో ప్రభావ ప్రతి ఒక బిడ్డను తాకనైనా స్వస్థపరిచారు ప్రభావ మంచి ఆరోగ్యం ఇచ్చిన నీకు వంద మా ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించిన వంద తగిన సమయంలో మీరు వాటికి జవాబులు ఇచ్చినారు ప్రభావ మాకు సమీపంగా మా హృదయంలో మా పక్క మీరున్నారేస్తే ప్రభావం నడిపిస్తున్నారు ప్రభావం విశ్వసిస్తున్న ప్రభావ మా విశ్వాసం ఇంకా అధికం చేయండి ప్రభావ ఆయన మీరు మాకు సమీపం ఉన్నారు మా పక్కనే ఉన్న నడిపిస్తున్నారు నీకు అన్నారు ప్రభా ఇంకా అనేకమైన అద్భుతాలు మీరు చూడాలి ప్రతి సేవ తీతంలో ప్రభావ అనేకలు ఈ వాక్యం తట్టు ఆకర్షిపబడాల ఈ ఆనంద్ పేరు ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించినయన ఆ కుటుంబాలు ప్రభావ మీ వాక్యంతో ఆకర్షింపబడాలని మీరు సహాయపడండి ప్రతి రక్షణ ప్రణాళికలో నడిపించినయన నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తామైనా నా ప్రభా నా దేవానికి వన్నాను ప్రభా మి రాకడ బమీప ఉంది ప్రభావ ఆయన చాలా దగ్గర ఉంది ప్రభా మీ రాకడీనా ప్రతి ప్రవచనం మా కాలు నెరవేరుతున్నాయి ప్రభావ ఆయన ఇస్తూ ప్రభ నా తండ్రి ఆ కాలంలో ఉంటుండే ప్రభావిని మేము కోరుకు క్రైస్తవ సంఘాన్ని సిద్ధపరచాలి ప్రభావ మాకు జ్ఞానం ప్రేమతో సహనంతో సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ప్రభావ ఈ వాక్యాలు మేము ప్రకటించాలా ఎంత గంటల టైం అయినా పర్లేదు ఓపికతో ప్రభావాలకి మేము చెప్పాలా ప్రభావ వాళ్ళు మీ తట్టు మీద నడిపించాలా ప్రభావ అలాంటి ప్రయాసం మాకు అనుగరించండి శ్రమల కాలం తిన ప్రభావ మీరే మమ్మల్ని కాచి కాపాడి ప్రభావాగ్దానం చేసినారు అయినా నా నువ్వు నా ఓటు విషయమైన వాక్యం అయికుంటే కనుక రాబోయే శ్రమల కాలం నేను కాపాడుతున్నారు ప్రవ్వాగ్దాన్ని బట్టి మేము ప్రార్థిస్తాం కాచి కాపాడుతున్నారు నీకు వందా ఇంత భయంకర పరిస్థితి ఉంటుంది ప్రొటెక్షన్ మీకు రెక్కల కింద కనుగరించి ఆ చీక్ర శక్తుల నుంచి మమ్మల్ని కాపాడినా ప్రవ్వా మహోన్నతులైన నా తండ్రి మీ చాటు మమ్మల్ని నిరసింపజేసినారు దాన్ని బట్టి నీకు వందాను నాకు ఇక స్తులు స్తోత్రాలు అర్పించుకుని ఇంకా అనేక బిడ్డలు మీ వ్యక్తుల కిందకు రావాలా మీ చెంతకు రావాలా ప్రభావ సేవా జీతం వాళ్ళందరూ నడిపించి ప్రభావ నా తండ్రి పతి బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించిన వాళ్ళ పని బట్ల తోడు ఇంకా వర్ష కూలీలు ఉన్నారు ప్రభావ వాళ్ళు కూడా తోడున్న ప్రభుత్వాలు మంచి పనులను గ్రహించమైన వాళ్ళ కుటుంబాలు దీవించడం రక్షణ పొందడం వల్ల ఇంకా ఎంతో అన్ని రక రకరకాల తెగల వారు ఉన్నారు ప్రభావ విగ్రహహార్థికులు విభిచారాలు మంత్రగాలు సోదగాలు ఉన్నారు ప్రభావ దొంగలున్నారు స్కరహంతకులున్నారు ప్రభా వాళ్ళంతా ప్రభావతాను మీ బిడలే ప్రభావ కానీ వాళ్ళందరూ ప్రభావ చేసే తప్పని తెలుసుకోవాల ప్రభావ ఆయన వాళ్ళు పశ్చాత్తపడ ప్రభా ప్రతి మోకాలు చేసిన వాళ్ళు మీ ముందు వంగల ప్రభావ ప్రార్థన చేయాలా ప్రభావ మీ చెంతకు రావాలా అలాంటి వాళ్ళు కూడా సువార్త ప్రకటించబడాల ప్రభావాల జీవితాలు మార్చుకోలేక మీరు సహాయపడండి ప్రతి బిడ మీరు ఆకర్షించకూడదు ప్రభావ ప్రాత్మ కూడా నచ్చించుకోవద్దు ప్రభా ప్రతి ఒక్క రక్షణ పొందాలా ప్రభావ ఆయన అలాంటి సువార్తలో ప్రతి ప్రాంతాల్లో ప్రతి దిక్కు సువార్త ప్రకటించబడాల ప్రభా అంటే సేవకులు మీరు లేవనెత్తమని ప్రధిష్టమైన గొప్ప దేవ ఈ వస్తూ కూడా మీరు జ్ఞాపనం చేసుకోవాలి పట్టు మీకు కనికరం చూపించి వాళ్ళు గొప్ప సేవకులు వాళ్ళ కెరియర్స్ మీరు దీవించి ఆశ్రయించిన మీ మయమర్దమ బిడ్డలు నడిపించమని ప్రధిష్టండి ఎలాంటి ఆత్మహత్య చేసుకోకుండా ప్రభావ ఇలాంటి డిఫరెన్స్ లో వాళ్ళ పండించిన పుస్తాత్తు గర్దిస్తూ మొట్టానికి వీళ్ళు ఏమని ఆజ్ఞాపిస్తాను నా దేవ నా ప్రభావ ప్రతి బిడ్డను అయినా మీరే కాపాడమని ప్రధిష్టమైన తల్లిదండ్రులు చెప్పి మా తినాలి ప్రభావ తల్లిదండ్రులు జీవించారు ప్రతి కుటుంబం ప్రభా మీలో కట్టబడాలా యహో శివ కుటుంబం లాగా ఉండాలి ప్రభు లోకమే అయినా ఎంతో భయంకరంగా ప్రభా మతరమైన జీవితం అయినా రకరకాల తంతాలు కల్పించుకున్నారు ప్రభావ వాటిని పడుకున్న ప్రభా మే మీ వైపు ఉండాలి మీ పక్షంగా ఉండాలా మీకు రోషంగా జీవించాలా అనేకులు ప్రభు మిమ్మల్ని చూపించాలా రక్షణ ప్రభుత్వం నడిపించాలా ప్రభావ అలాంటి సేవ జీవితం అందరూ నడిపించి ఈ మీటింగ్ అంతా మీరు మహిళలందరూ వాక్యందరు మాట్లాడిన ప్రభావ నీకే కుసీత ప్రభావికే శికుల సోష మహిమనికే కలుగురాయన దినపించి మీ నూతనమైన కృపరాన్ని గురించి ప్రతి చోటి మమ్మల్ని అందరినీ సాక్షులు నిలబెట్టుకుని రాకని సిద్ధపరచుకోవాలి త్వరలో ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించుతున్నాం ఇక్కడ వాక్యంతో మాట్లాడమే ఈ రోజు మారిపోయింది కదా మేము అందరం నేర్చుకోవా ఆ రోజు ఆయుష్ని పెంచాస్తా ఈ రోజు కూడా మా ప్రార్థం ద్వారా మన ఆయుష్యం కనిపించండి సుగా ఈ తెగుల నుండి ప్రతి ఒక్కరిని కాపాడండి ఈ తెగు ప్రతి ఒక్కరి కింద భద్రపరచుకోండి మీ గొప్ప కాలం మీరు తిరిగించండి కోప ప్రేమ కనికరంగా మాట్లాడి ఇంకే వేలాది కోట్లాది వందనాలి మళ్ళీ మొదలు పెడుతున్న లోకంలో ఎంతగానో ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంది ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లమ్ లో మీరు కాపాడండి ప్రతిగ ఎకనాభంలో కాపాడండి సి మళ్ళీ ధరలు బిగ్చంగా పెరిగిపోతున్నా అది పెరిగిపోయి వీళ్ళు తీసుకుంటున్నా బీదవాల్సి డబ్బులు మీ గొప్ప సారాన్ని పెరిగించండి మనం ఈ వాతావరణం అదుపులో పెట్టుకోండి ఇస్తున్నా ఈ వర్షం ద్వారా ఇలాంటి ఆస్తి నష్టం పంట నష్టం వేయలేదు మళ్ళీ తెగులతో ఎంతమంది బాధపడతారో వాళ్ళ హాస్పిటల్లో బాధి ట్రీట్మెంట్ దొరకని సమానికి ఆక్సిజన్ దొరకాలని మళ్ళీ మంచి కలగా మళ్ళీ డాక్టర్లకి నర్సులకి వాళ్ళ మీద ప్రేమగా ఇచ్చేయండి మన ప్రైవేట్ ఆఫీసులో డబ్బులు భయంకరంగా దోచుకుని వెళ్ళిస్తుంది కదా మీ గురం మీకు జయించండి మీ గొప్ప ఘన విజయాన్ని మీరు జయించండి ఓ అభ్యాకంలో మీ మూలకెడుతున్నారా మా మూల మీరు స్థిరం కృప ప్రేమ కనితరంగా మాత్రండి మీకే వేలాది కోట్లాది బంగారం ఇస్తుంది కదా మీరు మూల పెడుతున్న మనకు తెరం దోచండి మరి ఎక్కడికి ఇద్దరు ముందు మీ నామంలో కుడి ఉంటలో ఒక నామం కుడి ఉంటాయిస్తున్నా ప్రార్థన చేస్తుంది కదా ఇచ్చింది అబ్రాప్ మొర పెడుతుండగా పెట్టాలని దయచేయడం ఈ యొక్క దర్శన కాలం అంతా మనం సురక్షితంగా కాపాడి సజ్జులు ఎక్కడ ఉండే కంటే వందాలను అయినా ప్రభావ ఏదైనా మీరు అక్కడ మాట్లాడడానికి మీకు వందలు జీవితం నుంచి మన బయటకు తీసుకుంటాం స్వరాన్ని విని దానికి వేరే చూపించాలన్నా మీరు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళేలాగానే సహాయపడండి ప్రభా ఏమైనా తన్మని ఏమైనా అనుభవించా ఫ్యామిలీ అనుభవిస్తాను మీరు ఎన్నిసార్లు ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం తీసుకుని మేము తిరిగి వాళ్ళకి జ్ఞాపకం చేయాలని తను మళ్ళీ వాటిని మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రభుత్వ ప్రార్థనలతో జ్ఞాపకం తీసుకుంటున్నాం మేము వాటిని అనేకలకి చూపిస్తాం ప్రభావ సిద్ధపరచను వాళ్ళని సంపూర్ణంగా మార్చుకోండి ఆ యొక్క ఆచారబద్ధమైన మతటికి తీసుకొచ్చి పౌరుషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షాన్ని నిలబడి మీ కురుకులు జీవించి బిడుగా తయారు చేయండి క్రీస్తుని ప్రకటించకపోతే శ్రమ అన్నారు ఆయన క్రైస్తవ జీవితం అంతా రీతిగా శమల గుండతుంది అంటే అందరి హాత సాక్షలు మీరే వారి పట్ల కనికరం చూపించండి సత్యంగా కల్పించండి ఆదరణ ఇచ్చండి కృపణించండి నైనాంచండి తండ్రి వారికి చేసిన ప్రతి పనులు బీజం తెచ్చింది మీ కొరకు సాలు పెట్టుకోండి రక్షణ ప్రణాళికలో జీవితం సహించడానికి సాయపడ ప్రార్థిస్తాం అయితే తిమ్మడి వైరస్ బాధ్యత గురించి ప్రార్థిస్తుంది వారికి విడుదల కల్పించండి ఆదాయాలు మీరే తండ్రి కుటుంబాలను ఆదాయాన్ని ప్రభావ కొట్బిట్లను రక్షించుకోండి ప్రభుత్వ వైరస్ బారిన పడ్డ వాళ్ళని రక్షించుకోండి నైనాస్తుల జీవితం గురించి ప్రార్థిస్తున్న వాడిని జాబ్ శిక్ష కెరియర్ శిక్ష చదువుల విషయంగా ప్రార్థిస్తుండీ ఆశ్రయించండి నేర్చేయండి వాళ్ళ ఫ్యూచర్స్ మీ కొరకు సాక్షణ పెట్టుకోండి అయినా ప్రతి ఆటంకాన్ని కొట్టి వేసి మీరే మధ్య ఉండమని ప్రార్థిస్తున్న మీ యొక్క రక్షణ మేమందరం చివరి వరకు సహించి జీవించలే చేపడమని ప్రార్థిస్తున్నాం గురుపు మార్గంలో ప్రవేశించమన్నారు ప్రభు ఉన్నా కానీ మీరే మాకు సహాయ కాకుండా ఏంటి నడిపిస్తుంది వదనాలు తండ్రి ప్రజలు అందరు నాశించండి ముఖ్యంగా చక్రవర్తి ప్రజలని మీరు ఈ సిటీకి వస్తుండగా మీద కాపలిసి మార్గాన్ని గడలం చేయండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా సురక్షితంగా సిటీకి చేర్చమే వేస్తూ పరుషుదామ ప్రార్థిస్తున్నా తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపి మనకందరికి ఈ లోకంలో ప్రతి బిడ్డకి వైరస్ బాధితులకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడైన